రెండు వందల ఇరవై నాలుగవ సంకీర్తనం చూడవే కర్తవు ఇన్నిట నాకు చీరిన తునుకగ చేసిన దురితము నారవలెనే కడు నారటిలీ కారుకొని తలపు కలక గుణంబుల వారక పెను నది ఓలెపారి ఎర్రగా క్రూరత్వమిప్పుడు కొలిమిలో కర్రువలెనే కడుకాగిని ఒర్రియ్ ప్రకృతి వరసి వేటలో ఇర్రివలెనే ఎలయించీని వీడక నీ మూర్తి వెంట వెంటనే తోడునీడయ్ తొరలీని ఈడనే శ్రీవేంకటేశ మహిమ వాడని వనములవలెచి గురించీని